ఆ విధంగా బ్రహ్మ వృక్ష బ్రహ్మ అనే చెట్టు బ్రహ్మ నుంచి పుట్టిన చెట్టు అర్థం ఇప్పుడు బంగారపు నెక్లెస్ అంటే నెక్లెస్కి ఉపాదానం ఏమిటి బంగారపు అలాగే బ్రహ్మ వృక్ష అంటే సంసారం వృక్షానికి ఉపాదానము ఉపాదానము అంటే మూల ధాతు పెట్టుబడి పెట్టుబడి అంటే మెటీరియల్ మెటీరియల్ కాస్ట్ అదేమిటది ్రహ్మ కాబట్టి బ్రహ్మయే వృక్షమై మన ముందు ప్రకటమగుతున్నది ఎలా అయితే బంగారమే నెక్లెస్ రూపంగా మనకి దర్శనమిస్తుందో అలాగే బ్రహ్మయే ఈ చెట్టు రూపంగా దర్శనం ఇస్తున్నాడు ఈ ఈ చెట్టు ఈ సంసారం అనే ఎప్పుడు మొదలైందండి చూడయా అది కొన్ని కోట్ల కోట్ల కోట్ల కోట్ల మొదలైంది ఎప్పుడు మొదలైందో తెలిసిన కాలము ఎప్పుడు మొదలైందో అప్పుడు మొదలైంది గంగానది ఎప్పుడు మొదలైందంటే గంగ అనే పేరు ఎక్కడ వచ్చిందో అక్కడి నుంచి ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి అలా ప్రవహిస్తూనే ఉందన్నట్లుగా ఏదో సంథింగ్ లైక్ దాట్ సనాతన అంటే శాశ్వత కాలం నుంచి కూడా ఈ సంసారం చెట్టు ఇలాగ సాగిపోతూ ఉన్నది ఇది బ్రహ్మ వృక్షము బ్రహ్మ వృక్షము ఇది బ్రహ్మాండాన్నంతని చెట్టుగా చెప్పినటువంటి సందర్భం దీంట్లో బ్రహ్మాండం అంతా ఒక చెట్టు అప్పుడు ఈ బ్రహ్మాండం అనే చెట్టు బ్రహ్మ వృక్షము అలా కాకుండా ఈ దేహాన్ని చెట్టుగా చెప్పారనుకోండి అప్పుడు ఈ సంసారం ఏమవుతుంది బ్రహ్మ వనం అవుతుంది ఒక చెట్టు కాదుగా ఇదో చెట్టు అదో చెట్టు అదో చెట్టు ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి ఇది వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అన్నాడు ఆయన ఈ బేసిస్ మీదే అని అని ఉంటాడు ఆయన స్వామి రామతీర్థ కాబట్టి ఇలాంటి చెట్లు ఈ మీరు బ్రహ్మాండం అయితే ఒక వృక్షము పిండాండమైతే అనేక వృక్షములు అప్పుడు ఈ బ్రహ్మాండం ఏమవుతుంది బ్రహ్మ వృక్షము కాదు బ్రహ్మవనము అడవి అవుతుంది ఏతద్ బ్రహ్మవనం శైవ బ్రహ్మాచరతి అది ఇది బ్రహ్మవనము ఈ సంసారము బ్రహ్మవనము అంటే ఇప్పుడు ఇప్పుడేమైంది మీరు చెట్టు నేను చెట్టు ఆయన చెట్టు ఆయన చెట్టు మనందరము చెట్ల కింద అయి ఉన్నాము ఇది బ్రహ్మవనము బ్రహ్మ ఎక్కడుంటాడో తెలిసిన బ్రహ్మవనంలో ఉంటాడు బ్రహ్మ బ్రహ్మ ఎక్కడుంటాడండి బ్రహ్మవనంలో ఉంటాడు సో వెంకటేశ్వరుడు ఎక్కడుంటాడు వెంకటగిరిలో ఉంటాడు కదా నారాయణుడు ఎక్కడుంటాడు నారాయణగిరిలో ఉంటాడు అలాగే బ్రహ్మ ఎక్కడుంటాడు బ్రహ్మవనంలో ఉంటాడు అంటే మనిషికి నడిచే దేవుడు అని పేరు నడిచి ఈ భావన ఇక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా వెళ్ళింది అని చెప్తేనే అక్కడ మీకు మిడిల్ ఈస్ట్లో ఏమన్నారంటే మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ అన్నారు మనిషి దేవుని యొక్క ప్రతిరూపము ఈ మాట కూడా కథోపనిషత్తులో వస్తున్నాయి రూపం రూపం ప్రతి రూపోవా అని కనుక మనిషి దేవుని యొక్క ప్రతిరూపము ఇది ఎలాగంటే ఆభరణములన్నీ కూడా బంగారము యొక్క ప్రతిరూపములే ఆభరణములన్నిట్లోనూ బంగారమే ఉండేలాగా అదేవిధంగా మనందరి ఎందు ఆ పరమాత్మయే ప్రకాశిస్తున్నాడు బ్రహ్మ ఆచారతి నిత్యశ అంటే ఈ బ్రహ్మవనమునందు పరమాత్మ నిత్యము కూడా అనాది కాలం నుండి ఈ సృష్టి అంతమయ్యే వరకు నిత్యముగా ఆ పరమాత్మయే ఈ బ్రహ్మవనంలో ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి పరమాత్మని మీరు ఎక్కడ వెతుకుతారు ఎక్కడ వెతుకుతారు ఎక్కడ చూస్తారు చూడండి మీ లోపల పరమాత్మని చూడడం మీరు అభ్యాసం చేయండి మీ హృదయంలో పరమాత్మని చూడడం మీరు అభ్యాసం చేయండి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఆ పరమాత్మని సకల సకల మానవుల హృదయంలో చూడడం కూడా అభ్యాసం చేయండి ఇది మెడిటేషన్ బ్యూటిఫుల్ మెడిటేషన్ ఈ మెడిటేషన్స్కి కొన్ని పేర్లు ఉంటాయి దీన్ని ప్రభవానంద మెడిటేషన్ అంటారు ఈ మెడిటేషన్ ప్రభవానంద గారు చేయించేవారు దీన్ని క్రిస్టోఫర్ ఈస్టర్ గుడ్ అనే మహా మహాశివుడు ఈ మెడిటేషన్ మీద చక్కటి వ్యాఖ్యానం ఒకటి కూడా రాస్తున్నాడు సో చక్కటి మెడిటేషన్ కళ్ళు ఆ పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు అంటే పరమాత్మ అంటే ఆయన చేతులు అలా పెట్టకూడదు మళ్ళీ అది పురాణం అయిపోతుంది పురాణం అంటే ఇలా ఇప్పుడు చెప్పిన పురాణం లాంటిది కాదు ఏదో నిన్న కాక మొన్న వచ్చిన పురాణాలు చాలా ఉన్నాయి హనుమంతుడు రాముడు ఎక్కడున్నాడని అడిగి పురాణం అంటే ఇలా ఏదో బ్రైట్ ఐడియా పెట్టి కథ పెట్టడం ఏ హనుమాన్ రాముడు ఎక్కడ ఉన్నాడయా అని అడిగారు అడిగితే నా హృదయంలో ఉన్నాడు ఎందుకు చూపించు అనేప్పటికీ ఆయన అలా హృదయాన్ని చీక్ చేసి రాముని చూపించాడు వాట్ కైండ్ ఆఫ్ పురాణం అంటే అలా అంటే దాని అభిప్రాయం ఏమిటి రాముడు అక్కడ కూర్చుని ఉంటాడు పాప రాముడు ఎంత కష్టపడుతూ ఉంటాడు అక్కడ అంటే హృదయం చీలి చేస్తే మరి దే జీవితం మాట ఏమిటి ఇవన్నీ మీరు అడగకూడదు పురాణంలో ప్రశ్నలు వేయకూడదు ఇది పురాణం కాదండి చూడండి ఇది పురాణంలో ఉందా వేదాంతంలో ఉందా కనుక ఈ హృదయంలో పరమాత్మ ఉన్నాడు పరమాత్మ ఇంకా రూపం ఉండదు పరమాత్మ అంటే పరమాత్మే నిర్గుణ నిరాకార హృదయంలో ఉన్నాడు ఆ మహాశక్తి ఈ హృదయంలో ఉన్నది కొంతమంది ఆరోగ్య చేస్తారు రూపం లేకపోతే భావన చేయడం కష్టం అని ఆరోగ్య చేస్తారు మేమంటాం వేదాంతరం రూపాన్ని భావన చేయడమే కష్టం రాదు ఆయన నువ్వు ఆలోచించి చూసుకో నువ్వు అభ్యాసం చేసి చూడు రూపాన్ని ఇప్పుడు రాముడు కోదండము ఇటు పక్కన లక్ష్మణుడు అటు పక్కన సీతాది భావన చేసి చూడండి మీకు ఏమైనా ఏమొస్తుందో చూస్తాను నేను నేను భావన చేయలేను అలా కాకుండా రాముడు అంటే సకల జగత్తును వ్యాపించి ఆనందస్వరూపుడై ఉన్నటువంటి శ్రీరాముడు ఈ హృదయంలో ఉన్నాడు అంటే చాలా తేలిగ్గా భావన చేయగలుగుతాడు సింపుల్ నేను ఇక్కడ కోదండము పెరియటము మొదలు అది భావన రాదు కాబట్టి రూపం తేలిగ్ కాదు ఈ రూపము లేని భావనయే సరళము రూపాన్ని ట్రై చేసి చూడండి మీరు రూపం పెడితే ఇంకో రోడ్లు పోతుంది ఎక్కడికో పోతుంది మీరు రూపము కిరీటము అనేప్పటికేవో బంగారవా తర్వాత కోదండమోహో బాణాల ఈ మధ్యన బాణాలు పోయే గన్నులు వచ్చాయి ఇలా ఉంటుంది భావనలు అలా ఉంటాయి అలా ఏమీ కాకుండా ఆ పరమాత్మ ఆ మహాశక్తి ఆ జ్ఞానస్వరూపము ఈ హృదయమునందు వెరీ సింపుల్ మైండ్ సైలెంట్ అయిపోతుంది అలా ముందు భావన చేసి ఆ పరమాత్మయే అందరి హృదయములలో కలడు అందరి హృదయాలంటే నిన్న కాక మొన్న ఆయన వచ్చి తిట్టిపోయాడు ఆయన హృదయంలో కూడా పరమాత్మయే కలడు మన తిట్టిన వాళ్ళు మనకు మిత్రుడు అప్పుడప్పుడు ఫోన్ చేసి కూడా తిడతారు ఈ పూర్వం అయితే తలసరి ఇది వెళ్ళి తిట్టి రావాలి అదో ఒక కార్యక్రమం సైకిల్ వేసుకుని ఏదో వెళ్ళి నడిచో ఏదో వెళ్ళి వాటిని పట్టుకుని తిట్టి రావాలి ఇప్పుడు ఆ సమస్య లేదు పెద్ద సెల్ ఫోన్కి ఫోన్ చేసేసి చెడమ తిట్టేస్తే వాడల్ కాబట్టి అలాగే తిగుతూ ఉంటాడే వాడు కూడా మనకి మిత్రుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి దిగుతున్నాడంటే ఏదో ఒక డోర్ మూసుకుపోతుందంటే ఇంకో డోర్ తెరుచుకుంటోందని అర్థం ఎప్పుడు కూడా దాని రక్షణ అది ఇప్పుడు మనతోటి ఎవడైనా కలహిస్తున్నాడంటే మంచిది ఏదో పర కాదండి కష్టంగా ఉందని కష్టం ఎందుకని అనుకుంటాడు కష్టమైం కాదు ఈ కలహము ఈ వైరము ఈ వ్యథ ఈ దుఃఖము దీని ద్వారా పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే ప్రస్తుతం ఉన్న సిస్టమ్ని తునాతునకలు చేసేసి దాన్ని పక్కన పారేసి దాని చోట అదే చోటున ఇంకో కొత్త సిస్టమ్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడన్నమాట దాని అర్థం అది ఎంత బాగుంటుందో చూడండి అది అప్పుడు ఇంకా ఒక సాక్షిభావం ఉంటుండే అంతే తప్ప దాంట్లో దుఃఖానికి తాగుండదు దుఃఖిస్తూ కూర్చుంటే ఏమవుతుంది ఏమీ అవుతుంది ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకోవాలంటే పాత ఇల్లు ఏం చేస్తారు బాడగొట్టేస్తారు నేల మట్టం చేసేస్తారు చేసేసి తల్వేసి ఆ తవ్విన వచ్చింది కూడా ఎక్కడో బయట పాడపోసి వచ్చి అప్పుడు అక్కడ ఇల్లు కట్టుకుంటారు జీవితంలో అలా అవుతుంది ఒకప్పుడు జీవితంలో అటువంటి పరిస్థితులు నిర్మాణం అవుతాయి అప్పుడు మనం ఏమవుతాం మనకు ఆపదలు వచ్చేసాయి అని బెంగ పెట్టేసుకుని మనం భయపడిపోతూ ఉంటాం అది చెప్పడం తేలిక అయినా చెప్పే సందర్భం కూడా ఉంటుంది కదా దాన్ని మనం చూడాల్సిన విధానం ఏమిటంటే చలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ సిస్టమ్ మనకి ససిగా లేదు కాబట్టి భగవంతుడు చిన్నాధన్నం చేసేస్తున్నాడు లట్ హిండు అని అది చిన్నాదన్నం అవడానికి కొంత టైం పడుతుంది అది చిన్నాధన్నం అయిపోయిన తర్వాత దాని స్థానంలో ఒక కొత్త జీవితాన్ని నిర్మాణం మళ్ళీ మనం చేసుకోగలుగుతాము కొంత కొంత ఓపిక పట్టాల్సి ఉంటుంది సహనం ఉండాలి కాబట్టి సో మనకి మన తిట్టేవాళ్ళు కూడా మనకి మిత్రులే వాళ్ళ హృదయంలో కూడా పరమాత్మయే ఉన్నాడు అని ఆ విధంగా ధ్యానం అంచేతనే ఈ జగత్తుకి బ్రహ్మవనము అని పేరు బ్రహ్మాచర నిత్యశ ఇప్పుడు కారణబుద్ధి ఉండాలి కార్యబుద్ధి నుంచి కారణబుద్ధి వైపు మనస్సుని మార్చాలిత్వాసిన తపశ్చాత్మరం ప్రాప్యా ఇదంతా రాబోయే శ్లోకాల్లో చెప్పబో చెప్పబోయే తత్వాన్ని కూడా ఇక్కడే కోట్ చేసేస్తున్నారు శంకరులు ఇప్పుడు ఈ జగత్తున్నది ఈ జగత్తు సంసారం అనే నేను ఇందాక మీకు మనవి చేశాను జగత్తు అది అది ఈశ్వరుని సృష్టి అది బ్రహ్మవనము బ్రహ్మ ఆచారతి నిత్య సహ దాని ముందు పరమాత్మ నిత్యము నివాస నిత్య నివాసమై ఉన్నాడు నిత్యము కొలువుదీరి ఉన్నాడు సో అది జగత్తు ఇది పరమేశ్వరుని లీల అన్నారు కొందరు భక్తులు కొందరు అలా వర్ణించారు వాళ్ళకి లీల కావాలి లీల అంటే ఏమిటి కొంచెం మ్యూజిక్ కొంచెం డ్యాన్సు అవన్నీ కూడా లీలలో భాగంగా ఉంటాయి లీల మూడు అంశాలు బలంగా దాంట్లో ప్రవేశిస్తాయి మ్యూజిక్ డ్యాన్స్ భక్షణము ప్రసాదం భక్షయతీ అలాగే ప్రసాదం అంటే చాలా విస్తారంగా ఉంటుందండి ప్రసాదం అంటే ఊరికే అల్లా తప్ప ప్రసాదం కాదు చాలా విస్తారంగా మంచి గంభీరంగా అనేక అంశములతో కూడి చవులు ఊరించేదిగా ఉంటుంది ప్రసాదం అది కూడా లేలా ఏమిటండి ఇంత ప్రసాదాలు ఇలాగండి ఇన్ని రుచులు ఇలా చేసి అంతా ఈశ్వరుని లేలా ఇది ఏమిటి మ్యూజిక్ ఏమిటండి డ్యాన్స్ ఏమిటంటే జగత్తంతా భగవంతుని లేలా ఇది ఒక ధోరణి లీల వేదాంతులు ఈ లీల మీద పెద్ద ఎక్కువ పెట్టుకోవడం దీని మీద బ్రహ్మసూత్రంలో చర్చ వచ్చింది భగవంతుని లేలంటే ఏమంటే కడుపు నిండిన వాడికి లీల ఆకలితో నక వాడికి లేలా మనకి తెలుగులో సాంగ్ ఒకటి ఉంది పిల్లికి చెలఘాటం ఎలక్టి నానసంకం కాబట్టి సుఖపడుతున్న వాడికి లీల చప్పట్లు కొడుతో మంచిగా దేవుడు డ్యాన్సు భక్తి అంతా చేస్తారు ఒకడు దుఃఖంలో ఉంటాడు వాడికేం లీల కాబట్టి దేవుడు లీలాలో ఉన్నాడు మరి దుఃఖపడి వాళ్ళందరూ ఏం చేయాలి ఇప్పుడు ఆయనకి హీ షుడ్ బి మోర్ సెన్సిబుల్ దాన్ దాట్ అని ఇలాంటి సమస్యలు వస్తాయి వైషమ్యము నైర్గుణ్యము అనే దోషాలు వస్తాయి దేవుడికి అంచేత నీలా కాదు ఏం కాదండి మాయా అన్నారు పోనీ మీరు ఏదన్నా లెట్ ఇట్ బి వాట్ ఇట్ ఈస్ దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం కానీ ఇది నాది అని మీరు ఎప్పుడైతే అన్నారో అది సంసారమై కూర్చుంటుంది బ్రహ్మవనము కాస్త సంసారమైపోతుంది నాది అనేస్తే సంసారం ఇప్పుడు గార్డెన్ ఉందనుకోండి గార్డెన్లో పువ్వులు మొక్కలు పూలు ఓ మహా సౌందర్యంతో నిండి ఉన్నది గార్డెన్ మీరు దానికేసి చూసి ఆహా ఈశ్వరుని యొక్క సౌందర్యం ఎంత బాగా ప్రకాశిస్తోంది అక్కడ మీకు ఈశ్వరుడే దర్శనమిస్తాడు అలా ఈ గార్డెన్ నా అది ఏమవుతుంది సంసారం నాది అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ క్షణంలోనే ఇంకా పువ్వులు అవి అంత సుందరంగా కనపడవు ఇవన్నీ ఈ స్టేజ్కి తీసుకురావడానికి నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో అని కష్టాలన్నీ గుర్తుకొచ్చి దుఃఖం కలుగుతుంది ఈ మొక్కల్లో బోళ్ళంత డబ్బు పోసానండి నీళ్లు కాదు పోస్తా డబ్బే పోసాను అని దుఃఖం కలుగుతుంది రైతును అడగండి రైతు దగ్గరికి వెళ్ళి ఆ పొలం చూసి వరి పొలం ఎమయ్య పచ్చని తివాచి పరిచినట్టుగా ఎంత మధురంగా ఉన్నది ఎంత అందంగా ఉన్నది వరి పొలం అంటే రైతు ఏమంటాడో తెలుసిన అందం బాగానే ఉందండి దీని మీద నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టాను లాస్ట్ ఇయర్ నష్టపోయాను ఏడాది కూడా నష్టపోయినట్లయితే ఆత్మహత్య చేసుకోవాలంటాడు రైతుని ముట్టుకోవడం స్పృశిస్తే ఇలాగే మాట్లాడతాడు ఆ అందంగా ఉంది అని అన్నాడు అందమా దానికి పెటిలైజర్ వేసేపటికి నాకు బోళ్ళు ఖర్చు అయితే అప్పు చేసి పెట్టిలైజర్ వేశాను ఎందుకంటే మన రాజకీయ నాయకులు నేర్పి పెట్టారు అలా అంటుంటే అప్పు ఇవ్వక్కర్లేదు అని ఏదో సంథింగ్ లైక్ దాట్ రెండు ఇది రియల్ ఆర్ నాట్ ఆ ధోరణి వచ్చింది కాబట్టి నాది అని మీరు ఎప్పుడైతే అన్నారో అది సంసారం అయిపోతుంది ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే ఈ బ్రహ్మవనము మనకి పీకి మృత్యువులాగా చుట్టుకుని ఉన్నది అది అవడానికి బ్రహ్మవనము కానీ మన ప్రాణానికి అది ఎలా ఉంది మృత్యువులాగా ఉన్నది ఇప్పుడు మీకు అస్తమానం బంగారం దృష్టాంతం చెప్పారు నేను అనుకోకండి ఎందుకంటే మా వేదాంతులకి మాకు బంగారం తీసేస్తే ఇంకా పాఠం చెప్పడానికి చెయ్యి కాళ్ళు విరిచేసినట్టుగా అయిపోతుంది ఇప్పుడు మెడలో కాసుల పేరు ఏదో పెట్టుకుని రైలు పక్కన ఒక కిటికీ పక్కన కూర్చొని చైన్ స్నాచర్స్ అని ఈ మధ్యన వార్తల్లో తెగొస్తుంది కూర్చున్నారనుకోండి దొంగ ఆ చైన్ పట్టుకున్నాడు పట్టుకున్నప్పుడు అది వాడి చేతిలోకి వెళ్ళిపోతే ఈమె రక్షింపబడుతుంది అది గమ్మును తెగటం లేదనుకోండి అలాగా బలంగా పట్టుకుని ఉందనుకోండి ఊడి రావటం లేదనుకోండి అప్పుడు ఏమిటవుతున్నది ఆ బంగారపు చేయనది మృత్యు అవుతుంది ఇది డెత్ ట్రాప్ అవుతుంది అంతకంటే గమ్మును వాడి చేతికి వచ్చేస్తే గాలి ఆడి కొంత విశ్రాంతిగా ఆరోగ్యంగా ఉండొచ్చు తర్వాత ఆ మెడలో పెట్టుకుని దాన్ని కాపాడుకుంటూ ఉండడం అనే మ్యూషన్స్ తొలగిపోయింది పాపం వెరిమొహం సంపాదించడం వాడు ఏదో నాలుగు రోజులు సుఖంగా ఉంటాడు వాడిని ఆశీర్వేదించ సౌకర్యమో చూసారా అంతా సుఖమే దాంట్లో కానీ అడ్డు ఎక్కడొస్తుందంటే నా అది అన్న చోట అడ్డు వస్తుంది అలాగే ఈ సంసారంలో ఒక భాగాన్ని పట్టుకుని ఇది నాది అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆసక్తి ఎప్పుడైతే పెట్టుకున్నారో అప్పుడే అది పీకకి బంధమై కూర్చున్నది కాబట్టి ఏం చేయాలి ఈ సంసారం అనే వృక్షాన్ని మనం నరికి పారేయాలి భిత్వాచ దీన్ని మీరు ఎప్పుడైనా ఈ పదం విన్నారా చిన్నాభిన్నం చేసేయాలని విన్నారా అదిగో చిత్వాచ భిత్వాచ అంటే చిన్నాభిన్నం చేసేయాలి ఎలా చిన్నాభిన్నం చేసేయాలి అంటే ఇప్పుడు గొడ్డలు తీసుకొచ్చే చిన్న అద్దెద్దే అలాగంటే హింసయం ఉండదు ఇక్కడ జ్ఞానముతో చిన్నాధిన్నం చేసేయాలి జ్ఞానము జ్ఞానము చాలా గొప్పదండో జ్ఞానంతో చిన్నాధిన్నం చేసేయాలి సో ఆ యొక్క మహిమ ఎట్టిదంటే ఇది నాది అనుకున్నాడనుకోండి ఎంతలా బంధించేస్తుంది అది ఇది నాది కాదు అని తెలుసుకున్నాడనుకోండి వెంటనే బంధమంతా కూడా చిన్న భిన్నమైపోతుంది అంతటి బంధము ఆ క్షమటుమాయమైపోతుంది కాబట్టి ఈ సంసారం అనే చెట్టుని నరికే కట్టి ఏమిటి జ్ఞానము పరమాసిన జ్ఞానేన పరమాసిన అది కూడా రూపకమే కత్తి వంటి జ్ఞానం అంటే ఉపమవుతుంది జ్ఞానమనే కత్తి అంటే ఏమవుతుంది రూపకం అది కూడా రూపకమే గొప్ప కత్తి అంటే జ్ఞానమనే కత్తి అది మొక్కబోగుట అంటే వ్యర్థమొకట అనేది ఉండదు పరమాసిన చూడండి నమమా ఈ సృష్టిలో ఏది నాది కాదు అని ఒకసారి అనుకుని చూడండి మీకు ఏమనిపిస్తున్నాను ఈ సృష్టిలో ఏది నాది కాదు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీకు పెద్ద బరువు మెత్తిమించి దింపేసినట్టు అయిపోతుంది ఏది నాది కాదు అంటే వీధిలో పారేసుకోమని నా కాదు మీరు వీధిలో పారేసుకోండి మేము బతకుపోతాం దట్ ఈజ్ నాట్ వాట్ ఐ మెయిన్ మీరు వీధిలో పారేస్తాం మీది కానప్పుడు వీధులు ఎందుకు పారాయడ ఎక్కడున్నదో అక్కడే ఉండనివ్వండి ఎక్కడుండేది అక్కడ ఉంటాయి ఏది నాది కాదు ఒకప్పుడు పారయాల్సే సందర్భం ఉంటుంది పారేస్తాం వేస్ట్ బ్యాస్కెట్ నిండా చెత్త అంతా పోగుబడిందండి ఇదన్నీం చేస్తాం పారేస్తాం అట్టు పెట్టుకుంటామని అలాగే ఇచ్చే సందర్భం ఉన్నది ఇచ్చేస్తాం వదిలిపెట్టే సందర్భం నాది కాదు అని ముందు తెలుసుకుంటే తరువాతి స్టెప్ ఫాలో అయిపోతుంది ముందు నాది కాదు అని తెలుసుకోవాలి తెలుసుకుంటే తర్వాత ఏం చేయాలి అన్నది ఫాలో అయిపోతుంది ఇట్ విల్ ఫాలో నాది కాదు అని తెలుసుకోవాలి అదే జ్ఞానం అనే ఖడ్గము ఈ జ్ఞానమును శ్రీకృష్ణుడు అసంగ శస్త్రేణ దృఢైన చత్వాన్ని వర్ణించబోతున్నాడు అసంగత దేనితోటి మనకి సంగము సంగము అంటే లంకె లంకె అతుక్కుపోవడం గమ్ము పెట్టి అతికిస్తే అతుక్కుపోతుంది చూడండి అలా అతుక్కుపోవడం అలాంటిది లేదు అని తెలుసుకున్నాడు అదే జ్ఞానం అంటే దాంతో సంసారం అనే వృక్షము ఖండించబడుతుంది ఇత్యాది ఈ విధంగా ఆ కూడా అదే చెప్తూ ఉన్నది అంటే ఈ ఈ వృక్షాన్ని అశ్వత్థం ఈ అశ్వత్థం గురించి ఇంకో చక్కటి పాయింట్ ఒకటి అంటే రేపటి వరకు ఉండదు అంటే అలా మారిపోతూ ఉంటుంది మారిపోతూ ఉంటుంది మీరు గమనించండి సృష్టి స్థితి లయము అని మూడు ఉన్నాయి సృష్టి అంటే ఏమిటి పుట్టుట స్థితి అంటే మన మను కదా అంటే గిట్టుట వాస్తవంలో మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పుట్టుక గిట్టు మనుగడ గిట్టుక అనే మూడేమీ లేవు అక్కడ ఉన్నది ఏమిటంటే పరివర్తనమే ఉంటుంది అక్కడ పరివర్తనమే ఉంటుంది ఇప్పుడు సినిమాకి వెళ్ళాను అనుకోండి అదిగో వాడు పుట్టాడు శిశువు పుట్టాడు అదిగో పెరుగుతున్నాడు అడిగో కాలేజీకి వెళ్ళిపోతున్నాడు పిల్లాడు అడుగో హీవాడు ఆ అమ్మాయితో డాన్స్ చేసేస్తున్నాడు హీరో దీంట్లో అక్కడ ఎవడు పుట్టాడు ఎవడు పెరిగాడు పుట్టడము పెరగడము అవే ఉండవు ఇది ఆ ఫిలిం అలా మారిపోతూ ఉంటుంది ఆ film మారిపోతూ ఉంటే అంతకుముందున్న film పోయి కొత్త ఫిలిం వచ్చింది ఆ ఫ్రేమ్ పోయి కొత్త ఫ్రేమ్ వచ్చింది అది పోయి ఇంకో ఫ్రేమ్ వచ్చింది మీరు ఒక ఫ్రేముని పుట్టుట అని పేరు పెట్టుకున్నారు మీరు అలాగే మరో ఫ్రేముకి గిట్టుట అని మీరు పేరు పెట్టుకున్నారు ఇప్పుడు దేహం ఉందండి అది అలా మారిపోతూ ఉంటుంది ఫస్ట్ ఒక సెల్ల కింద ఉంటుంది తర్వాత పెండం అవుతుంది తర్వాత తల్లి గర్భం నుంచి భూమి మీదకి వస్తుంది అది కూడా పరివర్తనలో భాగమే తర్వాత భూమి మీదకి వచ్చి ఆహారాన్ని స్వీకరించి పెరుగుతూ ఉంటుంది కొంతకాలం పెరిగి పెరిగి ఇంకా పెరగడం మానేస్తుంది ఆ తర్వాత ఇంకా తగ్గిపోవడం ప్రారంభిస్తుంది ఆ తర్వాత ఓ రోజుని గాలి పెంచడం మానేసి మట్టిలో కలిసిపోతుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మూమెంట్ అయితే మనం ఏం చేస్తాం ఈ మూమెంట్ సమూహం ఇట్ ఈస్ ఎ ఫ్లో ఆఫ్ చేంజెస్ ఈ ఫ్లో ఆఫ్ చేంజెస్లో పాయింట్ని మీరు ఫిక్స్ చేసి దీనికి పుట్టుట అని పేరు పెడతారు అలాగేమీ లేదు మరి అది తెలిసేసుకుంటే పుట్టుట అనేది లేదు కాబట్టి విట్టుట అనేది కూడా ఉండదు ఇది జన్మ మృత్యువుల యొక్క రహస్యండి జన్మ మృత్యువుల యొక్క రహస్యం తెలుసుకున్న వాళ్ళు జన్మ మృత్యువుల యొక్క బంధం నుంచి బయటపడుకుంటారు ఏమిటి జన్మ మృత్యువుల యొక్క రహస్యం ఏంటంటే చూడయా అది ఒక పరివర్తనం ఆ నిరంతర ప్రవాహమునకే ఆ దేహముని పేరు ఆ నిరంతర ప్రవాహంలో వన్ పాయింట్ని పట్టుకుని నువ్వు పుట్టుకా అంటున్నావు అదే పుట్టుకా కాదు ఇట్ ఈస్ ఎ చేంజ్ ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ చేంజ్ నథింగ్ మోర్ దాన్ దాట్ ఆ విధంగా అర్థం సో పరివర్తనస్య నూతనం రూపం జన్మ అదే పరివర్తనము యొక్క మరో రూపము మనుగడ అదే పరివర్తనము యొక్క ఇంకో రూపము దిట్టుట అలా ఉంటుంది తప్ప దాంట్లో సృష్టి స్థితిలో ఏమైనా ఏమీ లేవు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ జగత్తు ఇది బ్రహ్మ వనము అన్నాము ఇది బ్రహ్మ నుంచి పుట్టింది బ్రహ్మ నుంచి పుట్టింది కదా బ్రహ్మ నుంచి పుట్టింది అంటే బ్రహ్మ ఉపాదానం బ్రహ్మ అక్కడ ఉన్నాడు ఇది ఇక్కడ బ్రహ్మయే ఈ రూపంగా ఈ జగత్ ప్రకాశిస్తోంది అన్నాము ఇప్పుడు కాబట్టి ఈ జగత్తు యొక్క మూలతత్వము బ్రహ్మ అని తెలుసుకుంటే అప్పుడు జగత్తు ఎందు పూజ్యభావము ఏర్పడుతుంది కానీ జగత్తుని పూజించ జగత్తుని ఈశ్వర రూపంగా పూజించే సందర్భంలో సుఖేచ్ఛ ఉండకూడదు సుఖేచ్ఛ అని ఒకటి ఉన్నది ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోండి సుఖేచ్ఛ సుఖేచ్ఛ అన్నది చాలా క్రిటికల్ పాయింట్ అది ఎంత క్రిటికల్ అంటే ఓ ప్రశ్న అడిగారు ఓ మహాత్ముని అయ్యా వీళ్ళు ఎవడో కొంతమంది గత రెండు దశాబ్దాల నుంచి వేదాంతమే చదువుతున్నారు హృషికలో ఉండి రెండు దశాబ్దాల నుంచి వేదాంతమే చదువుతున్నారు కానీ వీళ్ళకి ఇంత పెసరు కూడా వివేకము ఉదయించలేదు పరివర్తన రాలేదు ఇంకా సంసారులుగానే మిగిలిపోయారు మంచి బుద్ధిమంతులు కూడా పైగా కారణమేమి అని అంటే ఆయన చెప్పారు వేదాంతం చదవడము మంచి బుద్ధిశక్తి కలిగి ఉండడము సరిపడదయా వీళ్ళకి ఆ ముందు ఉన్నమాట వాస్తవం దాంతాన్ని అధ్యయనం చేయాలంటే బుద్ధిశక్తి ఉండాలి మూర్ఖుడికి ఏమి చదువుతాడు బుద్ధిశక్తి ఉండాలి మంచి కృషి చేయాలి ఇరవై ఏళ్ళు కృషి చేశారు బుద్ధిమంతుడు అయినా అలాగే ఉండడానికి కారణం ఒక బలమైన ప్రతిబంధకము గలదు బలమైన ఆతంకము గలదు ఆ ప్రతిబంధకము ఏమిటో తెలిసిన సుఖేచ్ఛ దాని పేరు అంటే సుఖమునందలు ఇచ్చ చాలా క్రిటికల్గా ఉంటుంది సుఖమునందరూ ఇచ్చేది క్రిటికల్గా ఉంటుంది ఎంత క్రిటికల్ అంటే ఇప్పుడు ఇంకో పావు గంటలో మనం ఇక్కడి నుంచి ఇళ్ళకపోతాం పోయేదో భోజనం చేస్తాం మీరు భోజనం దేని కొరకు చేస్తాం భోజనము చేయటం తప్పు కాదు భోజనము ఏ దృష్టితో చేస్తున్నారు సుఖేచ్ఛతో భోజనం చేశారనుకోండి మీరు బంధంలో పడతారు భిక్ష సన్యాసి అయినా భిక్షణ చేసాడు అనుకోండి బంధంలో పడతాడు బంధం అంటే ఎలా ఉంటుంది పాటు బెల్లి తయారవుతుంది ఘట ఘటం కనువుతా కుంభకార కుంభం కనువుతీ కుంభాన్ని తయారు చేస్తున్నాడు ఏమిటా కుంభము ఇదో ఇదే ఇదే కుంభం దీనికి పెట్టుబడి ఏమిటి ఘటానికి ఎలా అయితే మృతు మట్టి ఇక్కడ అన్నము అనేటువంటి మూల ధాతువుతో ఇక్కడ కుంభం తయారు పూర్వం కుంభం తయారైతే నష్టమే వచ్చింది ఒక ఆయన అన్నాడు ముందగా కుంభం అయితే నీ సొమ్మేం పోయే లక్ష్మీ లక్ష్మి ఉన్నట్టు లెక్క లక్ష్మీ బొజ్జ అని దానికి పేరు అని పెట్టారు నిజమే లక్ష్మే లక్ష్మితో పాటుగా డయబెటీస్ కూడా ఉంటుంది డయబెటీస్ చాలా తీయని వ్యాధి అది కూడా ఉంటుంది అంగీకారమేనా మరి కాబట్టి సుఖే ఉన్నట్లయితే అంటే భోజనం చేసేప్పుడు సుఖేచ్ఛ ఉండకూడదు ఉండకూడదు సుఖేచ్ఛ ఉండదు సుఖం ఉండొచ్చు సుఖం ఉంటుంది ఉండొచ్చేవి ప్రకృతి ధర్మం అది మంచి రుచికమైన పదార్థం నోట్లో వేసుకున్న వెళ్తే సుఖం ఉండదు మరి సుఖం ఉంటుంది సుఖం పరి అది నిషేధం లేదు సుఖేచ్ఛ ఉండకూడదు అంటే సుఖమును కోరి భోజనం చేయకూడదు సుఖమును కోరి భోజనం చేస్తే అనారోగ్యం వస్తుంది మరి భోజనం దేన్ని కోరి చేయగలను దేహయాత్ర కొరకు భోజనము దాన్ని భిక్షంటారు భిక్ష అంటే ఎలా ఉంటుంది దేహయాత్ర కొరకు భోజనము అని మీరు ఈ ప్రిన్సిపుల్ పెట్టుకోండి మీరు అనారోగ్యం సమస్య ఏమవుతుంది పరిష్కారం అయిపోతుంది దేహానారోగ్యం పరిష్కారం అయిపోతుంది కాబట్టి కాబట్టి సుఖేచ్ఛ అన్నది మీరు జీవితంలో సుఖేచ్ఛను కలిగి ఉన్నంత వరకు జగత్తులో నుంచి సుఖం మనకు వస్తూ ఉంటుంది ఆ సుఖాన్ని నేను కోరుకుంటున్నాను అని ఉన్నంత వరకు మీకు వేదాంతం ఎంత చదివినా ఆ జగత్తు బంధమే సుఖేచ్ఛ ఎప్పుడైతే లేదో జగత్తు ఎలా భాషిస్తుందో తెలుసినా అది పరమేశ్వరుడు సంచారం చేసే చోటు అన్నట్టుగా భాషిస్తుంది సుఖేచ్ఛతో చూసినప్పుడు అదే జగత్తు బంధిస్తుంది సుఖేచ్ఛ లేకుండా చూసినప్పుడు అదే జగత్తు ఈశ్వర రూపంగా సాక్షాత్కరించి మనము కృతార్థులమైపోతాము దాట్ ఈస్ ది క్రిటికల్ పాయింట్ మా చిన్నప్పుడు ఒక బొమ్మ వచ్చేది ఇలా అంటే ఓ సినిమా యాక్టర్ ఉండేవాడు ఇలా అంటే ఇంకో సినిమా యాక్టర్ ఉండేవాడు అలాంటి బొమ్మ చూసారా మీరు అలాగే తర్వాత ఇంకో బొమ్మ వచ్చింది ఇలా అంటే విష్ణువు అలాంటి శివుడు ఇలాంటి బొమ్మలు ఎప్పుడైనా చూశారా చూసే ఉంటారు మీరు నేను చూశానంటే మీరు తప్పకుండా కూడా చూసి ఉంటాను ఆ యాంగిల్ని బట్టి ఉంటుంది చాలా బాగా చెప్పారు కాబట్టి ఒక యాంగిల్లో విష్ణువు ఇంకో యాంగిల్లో శివుడు అలాగే ఈ జగత్తు ఒక యాంగిల్లో సంసారము బంధము ఇంకో యాంగిల్లో ఈశ్వరుడే ఆ యాంగిలే సుఖేచ్ఛ కాబట్టి ఆ విధంగా ఈ జగత్తును మనం అర్థం చేసుకోవాలి నిజానికి సుఖేచ్చ లేకుండా అంటే వైరాగ్యంతో కనుక మీరు జగత్తును చూస్తే అప్పుడు ఏ సూత్రం వర్తిస్తుందో వాసుదేవ సర్వం వాసుదేవ సర్వమితి సమహాత్మాదుర్లభ సర్వము వాసుదేవుడే అని దర్శించే మహాత్ముడు చాలా దుర్లభుడు బహునాం జన్మనామంటే జ్ఞానవాన్నా ప్రపద్యతే వాసు సర్వమితి సమహాత్మాదుర్లభ సర్వము వాసుదేవుడే సుఖేచ్ఛ లేకుండా చూస్తే సర్వము వాసుదేవుడే సుఖేచ్ఛతో చూస్తే భగవాన్ బుద్ధుడు చెప్పిన సూత్రం వర్తిస్తుంది ఏమిటి దుఃఖం సర్వం అది సర్వం కాబట్టి వాసుదేవ సర్వం దుఃఖం సర్వం అదే అక్కడ ఉన్నది అదే అదే వాసుదేవ సర్వం అదే దుఃఖం సర్వం చూసి చూపును బట్టి ఉంటుంది చూపును బట్టి ఉంటుంది ఇప్పుడు ఒకతను ఒక అమ్మాయిని చూసి ఫస్ట్ టైం చూశాడు చూసి ఐ లవ్ యూ అన్నాడు అదేమిట ఇప్పుడేగా చూసావు అంటే లవ్ ఎట్ ఫస్ట్ సాయిట్ అన్నాడు ఐ లవ్ యూ అన్నాడు ఇంకా తర్వాత కలిసినప్పుడల్లా ఐ లవ్ యూ ఐ లవ్ యూ తర్వాత పెళ్లి ఆగాడు పెళ్లి చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నానంటేనే ఐ లవ్ యూ అన్న తగ్గించాడు ఆవిడ అడిగింది ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అంటలేదు కదా కారణం ఏమి అంటే వీడు అన్నాడు నేను పెళ్లి చేసేసుకున్నాను కదా ఇంకా ఐ లవ్ యూ అని ఊరి ఎందుకు అన్నాడు అంటే ఇది బాగానే ఉంది కరెక్టే తెలియసాజిక్ కిందట అని అనుకుంది ఆవిడ కొంతకాలం అయ్యేప్పటికీ అసలు ఐ లవ్ యూ అన్నదే మానేశన్నాడు బహుశా అదే కారణం అయ్యం తొందరగా ఆవిడ చేసుకుంది ఇంకో కొంతకాలం అయ్యేప్పటికీ ఐ హేట్ యూ అన్నాడు ఇప్పుడు ఐ సేమ్ ఉంది యు సేమ్ ఉండే ఆ యూని చూసే దృష్టి మారిపోయింది ఒకప్పుడు అసలు ఆ యూని దృష్టి చూడనే మొదటిసారి చూసింది లవ్ లవ్ లవ్ అన్నట్టుగా చూసింది లవ్ అని ఉదాసీన బుద్ధితో చూసింది హేటుతో చూసింది దృష్టి మారింది తప్ప యూ మారలేదు మనస్సు మారింది జీవితాలు ఇలాగే ఉంటాయి మానవ జీవితాలు కాబట్టి ఇక్కడ వేదాంతంలో మీరు చేయాల్సింది ఏ ఉండదు ఏ చేయాలో చేసుకుంటారు ఏం చేయాలో నేను చెప్పను నాకేం పనేం లేదా నీ చేత అన్ని పనులు చేయించిన ఇదే పనా నువ్వు పూజ చే నేను ఎందుకు చెప్పడం మీ పూజ మీరు చేసుకుంటారు కూర్చో పూలు తీసుకో వేయి ఏమిటది ఎవరి పూజ వాళ్ళు చేసుకోవాలి అందరినీ కూర్చోబెట్టి పూజ చేయించడం ఇదో వేదాంతం కాద ఆ సమాచారం లేరు ఇక్కడ దృష్టి హౌ ఆర్ యూ లుకింగ్ అట్ ది దట్ ఈస్ ది టాపిక్ కనుక ఆ జగత్తును చూసేటువంటి విధానము మనము గమనించాలి ఓకే మంచిది సో ఊర్ధ్వమూల మధశశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం పైగా అవ్యయం కూడాను అంటే ఈ వృక్షము వినాశములేనిది అంటే వినాశములేనిది అంటే అభిప్రాయం మీరు జ్ఞానమనే ఖడ్గంతో దీన్ని చిన్నాభిన్నం చెయ్యనంత వరకు ఆ సంసారము మిమ్మల్ని బంధించి అలాగనే కొనసాగిపోతూ ఉంటుంది మీరు జ్ఞానాన్ని సంపాదించకుండా దేహత్యాగం చేసేస్తే మళ్ళీ ఈ సంసారం ప్రారంభమైపోతుంది ఎలాగంటే గిడ్డి కోసేసి మీరు వారం రోజుల తర్వాత వచ్చి చూస్తే మళ్ళీ కొత్త గడ్డి పుట్టుకొస్తుంది ఆ రకంగా ఈ సంసారం అనే వృక్షము జ్ఞానం అనే చేత చిన్నాధనం చేయనంత వరకు ఈ దేహం పడిపోయినా కొత్త దేహం పుట్టుకొస్తుంది అది పడిపోతే ఇంకో దేహం పుడుతుంది ఆ రకంగా ఈ సంసారం వృక్షం కొనసాగుతూనే ఉంటుంది ఎంతవరకు ఉంది సృష్టి అంతమయ్యే వరకు కొనసాగుతుంది అజ్ఞానం నీకు కొనసాగినంత వరకు అంటే సృష్టి అంతమయ్యే వరకు కొనసాగిపో మధ్యలో సమ్ పిట్యులర్ సర్కంస్టాన్సెస్ వచ్చి ఈ వృక్షం తొలగిపోయి నేను విడుపుతున్నైపోతాను అవడం అలా ఏమి రాదు జ్ఞానమును సంపాదిస్తే ఈ క్షణంలో పోతున్నాయి జ్ఞానం లేకుంటే కల్ప కోటి కోటి కల్పముల కాలమైనా కూడా వంద కోట్ల కల్పముల కాలము తర్వాత కూడా ఆ సంసారం అలాగే ఉంటుంది కాబట్టి కీలెరిగి వాత పెట్టవలేము అని తెలుగులో సామెతం ఉంటుంది ఊరికాయ వా కాల్ చేసి ఎక్కడ పడితే ఎక్కడ వాతలు పెట్టేయే కాదు కీలెరిగి వాత పెట్టవలేము కాబట్టి ఆ సంసార బంధమునకు మూలం ఏదో పట్టుకుని దాన్ని తెలుసుకుని ఆ దృష్టిలో పరివర్తన తీసుకువచ్చుటద్వారా ఈ సంసార బంధం నుంచి మనం బయటపడగలుగుతాము అవ్యయం ఈ అవ్యయం అనే మాటని ఇంకా శంకరులు దాన్ని వర్ణిస్తున్నారు తో ఊర్ధ్వమూలం సంసార మాయామయం వృక్షం అదండి ఈ చెట్టు అండి సంసారం అనే అంటే ఇది ఎటువంటి చెట్టు తెలుసిన మాయామయం వృక్షం మాయా అంటే అవిద్య అజ్ఞానమే దీని యొక్క దీని యొక్క బలము దాని శక్తి ఏమిటో ఆ చెట్టు యొక్క బలము ఛావ ఛేవ అనే మాట విన్నారా ఛావ ఈ చెట్టు యొక్క బ్రహ్మ నుంచి పుట్టింది సరే చెట్టు యొక్క ఛావ ఏమిటో తెలుసిన అజ్ఞానమే సో సంసారంలో మీరు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అంటే దానికి మూలమునందు అజ్ఞానము తప్ప లేదే మరొకటి లేదు ఆ సంసారము అనే తర్వాత అజ్ఞానం అని ఎప్పుడైతే అన్నారో మీకు అది దాన్ని మీరు భయపడాల్సిందేమీ లేదు దాంట్లో ఎందుకంటే అజ్ఞానము ఎంత బలంగా ఉన్నా అది జ్ఞానము చేత జ్ఞానము ముందు పటాపంచలైపోతుంది ఇప్పుడు చీకటి ఉందనుకోండి చిమ్మ చీకటి అని మీరు ఎప్పుడైనా విన్నారా చిమ్మ చీకటి కన్ను పొడుచుకున్న కానరాని చీకటి ఏమండి ఒక్క కొవ్వొత్తి వెలిగించేపడికి చిన్న దీపం వెలిగించేపటికి ఏమవుతుంది చిన్నాభిన్నం అయిపోతుంది అంత చీకటి కూడా ఆ చీకటి అంత లోత అంత గాఢమైన చీకటి ఉంటుంది అంత చీకటి కూడా చిన్న దీపం వెలిగించేప్పటికీ చిన్నాభిన్నమే చిన్న దీపం చాలు చిన్న దివ్య చాలు అన్నాడు కవి గాఢమైన చీకటిని పారద్రోడడానికి చిన్న దివ్వే చాలు కాబట్టి అంతకుముందే దీపం వెలిగించడానికి ముందే ఏమనిపిస్తుంది అమ్మా బాబాయ్ ఏమిటి చీకటి కన్ను పొడుచుకున్నా కానవచ్చుట లేదే దీని నుంచి ఎలా బయటపడ్డాం నేను ఎటు తిరగాలో అర్థం కాదు ఏముందో తెలియదు అని భయం వేసేస్తుంది కానీ చిన్న దీపం వెలిగించే పడితే అంత పోతుంది ఆ విద్య అటువంటిది కాబట్టి ఈ వృక్షము మాయామయం అవిద్య అవిద్యే దానికి చేప అటువంటి వృక్షం అధ శాఖ కొమ్మలు కిందకుంటాయి కిందకుంటాయంటే మీకు పిండాండంలో చెప్పండి కొమ్మలు కిందకే ఉన్నాయో ఇవే ఇవి వ్రేళ్ళు బ్రెయిన్ కూడా వ్రేళ్ళే కిందకు వచ్చేప్పటికి ఇదిగో ఈ భుజస్కంధములు శాఖలు అలా చెప్పచ్చు ఓకే బ్రహ్మాండంలో చెప్పండి బ్రహ్మాండంలో చెప్పండి బ్రహ్మాండంలో ఎలా మొదలైందో దాన్ని బట్టి కొమ్మలు మీరు చెప్పేయచ్చు వ్రేలు పరబ్రహ్మ ఎటువంటి పరబ్రహ్మ మాయాశక్తితో కూడిన పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ నుంచి మహత్తత్వం పుట్టింది అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ పుట్టింది మీకు నిద్ర లేచినప్పుడు ఏమొస్తుంది తెలివి వస్తుంది అలాగే ఆ పరబ్రహ్మ నుంచి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ పుట్టింది దానికి మహత్తత్వము అని మహత్ అనే పేరు గల తత్వము అది పుట్టింది కాబట్టి ఇప్పుడు మొదటి కొమ్మ ఏమిటి మహత్తత్వము ఆ మహత్తత్వం నుంచి అహంకారం పుట్టింది ఇది కూడా చాలా సింపుల్ అండి మీరు నిద్రలేసుకొని ఏమొస్తుంది తెలివి వస్తుంది అదే మహత్తత్వం తెలివి వచ్చిన తర్వాత ఏమొస్తుంది దేహాభిమానంతో నేను వస్తుంది అహంకారం వస్తుంది నేను కాఫీ తాగాలి అహంకారం సౌత్ ఇండియా కదా నిద్రలేస్తూనే చేసే పనేది కాఫీ కాబట్టి అహంకారం పుట్టుకొస్తుంది కాబట్టి అదే అక్కడ కూడా యూనివర్సల్ అహంకారం పుడుతుంది మనకి చిన్న అహంకారం ఎక్కడుంటే బ్రహ్మాండంలో బ్రహ్మాండానికి తగ్గ అహంకారం దానికి ఉంటుంది ఇప్పుడు చిన్న పిల్లవాడి నోరు ఎంత ఉంటే పెద్ద రాక్షసి నోరు ఎంత ఉంటుంది అంత ఉంటుంది అలాగే మన అహంకారం తెసరంతుంటే బ్రహ్మాండంలో అహంకారం ఎంత ఉంటుంది వేర్థ అహంకారం ఉంటుంది దానికి రుద్రుడని పేరు అహంకారానికి రుద్రుడని పేరు కాబట్టి అహంకారం పుడుతుంది అది రెండవ కొమ్మ అహంకారం నుంచి ఏం పుడుతుందో తెలుసిన పంచభూతాలు సూక్ష్మభూతాలు పుడతాయి అవి మిగతా ఐదు కొమ్మలు అవి కొమ్మలు కిందకు వస్తున్నాయి కదా పైనుంచి కిందకు వస్తున్నాయి కారణం పైన ఉంటుంది కార్యంలో కింద ఉంటాయి అంత రూపకం దేవుని అలా పైని ఎలా కింద పడుతూ ఉంటాయని అలా అనుకోకుండా అంత రూపకం ఓకే అధ శాఖం మహదహంకారమాత్రదయ శాఖ ఇవ అధో సహా అయ అది బహుదీ సమాసం కిందకి కొమ్మలు గలది ఏమిటండి కిందకి కొమ్మలు అంటే చెప్పానుగా మహత్తత్వము అహంకారము పంచ సూక్ష్మభూతములు వాటికే తన్మాత్రలు అని పేరు శబ్దము రూపము రూపమే తన్మాత్ర అదేవా తన్మాత్రం అదే అదే ఇంక దాంట్లో మిగతా మేము అదే ఎందుకంటే తన్మాత్ర అంటారు సో శబ్దము రూపము రసము గంధము స్పర్శ ఇవి పుట్టుకొస్తాయి తన్మాత్ర నుంచి స్థూలభూతాలు పుడతాయి ఇవే కొమ్మలంటే ఈ కొమ్మలు కారణం నుంచి కార్యం కారణం పైన కార్యం క్రింద అలా వర్ణించారు కాబట్టి ఈ కొమ్మలే క్రిందకి గలది అధశాఖం అధశాఖ తమ్ముసుకుంటే అధశాఖం ఇంకా ఎటువంటిది చెట్టు అశ్వత్థం ఈ చెట్టుతోటి మనకి నాలుగైదు క్లాసులు ఈ చెట్టే ఉంటున్నాయి మీరు గట్టిగా పట్టుకోండి ఈ చెట్టుని ఏమిటో ఆయన చెట్టు చెట్టుని ఏం పురాణం అనుకున్నారే ఇది శాస్త్రం నేను ఇలా జనాలను కూర్చోబెట్టి శాస్త్ర పాఠం చెప్తున్నా మామూలుగా హై స్కూల్లో మామూలుగా యూనివర్సిటీలో లెక్చర్ హాల్లో చెప్పాల్సిన పాఠం ఇక్కడ చెప్తున్నా వాళ్ళు ఎప్పుడూ మానేశారు ఇంకా ఇది అశ్వత్న ప్రధ్వంసనం అశ్వత్ రేపటికి కూడా ఉంటుందని నమ్మకం లేదు రేపు ఉంటుందని రేపు రేపు నేను ఉంటానని ఎవరు చెప్పగలరండి ఎవడన్నా చెప్పగలరా చెప్పలేదు ఈ జాతకాలు ఇవన్నీ తీసిపోతున్న పెట్టండి శాస్త్రంలో అట్లాంటివి పెట్టకూడదు అంటే మీకు మైండ్లో అలా రావచ్చు అంతకోసం ముందే నేను దాన్ని సఫా చేస్తున్నాను రేపటికి నేను ఉంటానని ఎవడైనా చెప్పగలడా చెప్పలేదు నేను ఈ మధ్యన హీకేశ్ వెళ్ళినప్పుడు నాకు ఫోన్ వచ్చింది కాకినాడలో మా మిత్రులు ఒకళ్ళు స్వర్గస్థులయ్య ఆయన మంచి వయస్సులో ఆయన స్వర్గస్థుల బాబు అంటే అలాగే అయిందని చెప్పారు ఎవరు చెప్పలేరు అశ్వార్థం ఇక్కడ నుంచి బొంబాయి రోడ్డు మీద బస్సు వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి అప్పట్లో ఎవరో మంది పోయారు వాళ్ళందరూ రేపు పో ఉండవని అనుకుని పోయారా దేహాలలో పోతూ ఉంటాయి ఈ దేహం అంటేనే అది అశ్వత్థం రేపు ఉంటుందనే నమ్మకం లేదు ఇప్పుడు ఆ నా అంటే ఆ స్వా స్థాని ఉండాలి కదా ఈ సాయమైంది అశ్వత్థంలో సాయమైనట్టు ఉదస్థ స్తంభో పూర్వస్యా అనే సూత్రం చేత అసకారం లోపించింది ఓకే ఎవరికైనా తెలుస్తుందేమో నేను సరదాగా చెప్పాను నేను సో అశ్వత్సా పోతున్నాడు అశ్వత్థం రేపు ఉంటుందనే నమ్మకం లేదు అంటే తను క్షణప్రధ్వంసం ఏమండి దేహం పడిపోవడానికి ఎంత టైం పడుతుంది క్షణం క్షణప్రధ్వంసం గాలి పీలుస్తాడు విడిచిపెడతాడు ఇంకా పీలవడు అంతే ఆకలి దట్ ఇది అండ్ అఫ్ ఎట్ డెత్ అన్నది అలా క్షణంలో వస్తుంది గుండె కొట్టుకుంటూ కొట్టుకుంటూ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ మృత్యు ఎక్కడ ఉంటుంది మన వాళ్ళు ఏమనుకుంటారంటే మృత్యు అక్కడ ఎక్కడో ఉంటుంది ఆయన ఎవరో పంపిస్తారు వాళ్ళు రావడానికి టైం పడుతుంది అనుకుంటారు లబ్బుకి డబ్బుకి మధ్యలో ఉంటుంది మృత్యు లబ్ అన్న తర్వాత డబ్బు అన్నం మానేస్తే ఇంకా అది మృత్యువే క్షణప్రధ్వము సేనము అలాంటిది దేహము ఇది నా అది అనుకుంటే అది బంధము అసంఘంగా ఉంటే మీరు దైవ దైవత్వంలోకి కాబట్టి దీన్ని మనం కొనసాగిద్దాం రేపు క్లాసులో ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణమే వాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి